నరసినిన కాలకేమో నా నల్ల పోశమ్మ నరసిన్న కాలకేమో నా నల్ల పోశమ్మ నరసిన్న కాలకేమో నా నల్ల పోశమ్మ శిల్లా కాలకేమో నా నల్ల పోశమ్మ సకాని పార్వతికి నా నల్ల పోశమ్మ సకాని పార్వతికి నా నల్ల పోశమ్మ నరి బొగలొచ్చినాయి నా నల్ల పోశమ్మ నరి బొగలొచ్చినాయి నా నల్ల పోశమ్మ లూకాల శంకరూరుడు నా నల్ల పోశమ్మ లూకాల శంకరూరుడు నా నల్ల ాడువోసినాడు దస్తే కూడా నా నల్వోమా పర్వతి పుట్టగాని నా నల్లవో కమ్మ పర్వతి పుట్టదాని నా నల్లవో క్షమ్మ సక్కాని దేవుడేమో నా నల్లవో షమ్మ సక్కాని దేవుడేమో నా నల్లవో డికి రావటే నా నల్లవో చమ్మాకి రావటే నా నల్లవో కోళ్ళ పుట్టనే మోనా నల్లవో కోళ్ళ పుట్టనే మోనా నల్లవో హీల ఉన్నదే మోనా నల్లవోల ఉన్నదే మోనా నల్లవో చమ్మా సూరంబుతోటి కూడా నా నల్లవో చమ్మా సూరంబుతోటి కూడా నా నల్లవో చమ్మా పేకిలిచి నా నల్లవో చమ్మాచి పేకిలిచి ఏడు పెద్దలేమో నా నల్లవోడూ పెద్దలేమో ఏడు పిల్లలేమో నా నల్లవో చూ పిల్లలేమో తీసరి గలేసినాడు నా నల్లవో తీసరిగలేచినాడు నా నల్లవో చమ్మా దేవజంగ నా నల్లవో చమ్మా దేవే నా నల్లవో శివనాథ గుండమేమో నా నల్లవో సినాడు నా నల్లవోడే ఒక్కటి కూడా మోనా నల్లవో కారంగి వృక్షమే మోనా నల్లవో షమ్మా మూడు నెమ్మలాకు నా నల్లవో షమ్మా మూడు కొమ్మలాకు నా నల్లవోమా మృతుల పువ్వులేమో నా నల్లవో వో శమ్మ మూర్తుల పువ్వలేమో నా నల్లవో శమ్మ సకాని పువ్వులుండే నా నల్లవో శమ్మ సకాని పువ్వులుండే నా నల్లవో శమ్మ శంకరని పేరు మీద నా నల్లవో శమ్మ శంకరని పేరు మీద నా నల్లవో శమ్మ ఒక పువ్వు ఉన్నదేమో నా నల్లవో శమ్మ ఒక పువ్వు ఉన్నదేమో నా నల్లవో శమ్మ విష్ణుని పేరు మీదవో నల్లవో శమ్మ విష్ణుని పేరు మీద నా నల్ల శమ్మ ఒక పొవు ఉన్నదేమో నా నల్లవో శమ్మ ఒక పొవు ఉన్నదేమో నా నల్లవో శమ్మ బ్రహ్మానే పేరు మీద నా నల్లవో శమ్మ దం అనే పేరు మీద నా నల్లవో ఉన్నదే మోనా నల్లవోగున్నదే మోనా నల్వో అడివీల తల్లినే మోనా నల్లవో అడవిల మోనా నల్లవో శివనాల గుండము దగ్గర నా నల్లవో శివనాల గుండము దగ్గర పార్వతి రావతేవో పార్వతి రావే నా నల్లవోమా కక్కాని గుండమే మోనా నల్లవోమా వో షమ్మా గుండా నా నల్లవో గుాడు దేవుడే మోన నల్లవో గు త్రిగూడావో తనంబుజే త్రిగూడ నా నల్లవోమా గడమీరగూ సునే నా నల్వోమా నల్లవోగుంట పార్వతి నా నల్వో పూలాన్ని చూసి కూడా నా నల్లవో పూలాన్ని చూసి కూడా నా నల్లవో చిగ తీగ వస్తుందే మోనా నల్లవో చిగ తీల్లవో హాడళ్లకు కూడా నా నల్లవో చూడాల్లవో చెలంటే వాస్తనే మోనా నల్లవో చూలంటే వాస్తేనే మోనా నల్లవో చక్కాని తల్లినే ఏమో నా నల్లవో శమ్మ సక్కాని తల్లి రేమో నా నల్లవో శమ్మ పూలు దెంపుతుంటే నా నల్లవో శమ్మ పూలు దెంపుతుంటే నా నల్లవో పన్నెండు నా నల్లవో సమ్మాే నావో చమ్మా బు కొట్టి నాకు బామో నా నల్లవో సమాో నావో పర్వతి పైకి కూడా పర్వతి పైకి కూడా నావో షమ్మా పడేల్లు ఎప్పినేమో నా నల్వో సమ్మా పడల్ ఎప్పినేమో నా నల్లవో షమ్మా పవైన రావటే నా నల్లవో సమ్మా రావటే నా సక్కాని దేవినే మోనా నల్లవో క్షమా సక్కాని దేవినే మౌనా నల్వో క్షమా నగోము బావునే మోనా నల్లవోని బావునే మోనా నల్లవో క్షమా పాముని కూడానే మోనా నల్లవో పాముని కూడా మోనా నల్లవో క్షమా ఎడుతుంటా ఉన్నదే మోనా నల్లవో క్షమ్మా ఎడుకుంటా ఉన్నదే మోనా నల్లవో పది ఏళ్ళ పప్పతయ్యా నావో సమ్మా పది ఏళ్ళ పప్పానావో శాని కళ్ళ వెట్టు తాను నా నల్లవో శి కళ్ళ వెట్టు తాను రాకు నువ్వు నా నల్లవో సమ్మా నాకు నువ్వు నా నల్లవో సమ్మా సక్కుడుగా నా నల్లవో సమ్మా సప్పుడుగా నా నల్లవో సమ్మా నాగేంద్రుడికి పాయే నా నల్లవో సమ్మా కొలు పెట్టినది నా నల్లవో చూట్టినది నా నల్లవో చమ్మా పువ్వులు నా నల్లవో సమ్మ పువ్వులు కూడానేమో నా నల్లవో సమ్మా కొప్పుల వెట్టుకునే నా నల్లవో షమ్మా కొప్పుల వెట్టుకునే నా నల్లవో షమ్మా తల్లి పార్వతి నా నల్వో షమ్మా తల్లి పార్వతి నా నల్లవో సమ్మా అరంగోతుంటే నా నల్లవో పర్వతిని మోనా నల్లవో క్షమ్మా పర్వతి నీడనే మోనా నల్వో క్షమ్మా శింకరుని మీద వాడేనా నల్లవో క్షమ్మా శంకరణి మీద వాడే నా నల్వో క్షమ్మా బగ్గున్న మన్నడే మోనా నల్వో షమ్మా నల్లవో క్షమ్మా ఓసే హాడిల్వో షమ్మా ఓసే వాడి నల్లవో క్షమ్మా జలకాలు వాడి నా నల్వో శలు వాడి నా నల్వో ఈడ కూడా నా నల్లవో ఈవోమా నిల్లవో వచ్చిన కూడా నల్లవో కొప్పకున్నడే మోనా నల్లవో కొప్పకున్నాడే మోనా నల్లవో కైలాసూలా నల్లవో కైలాసూలావో పార్వతి అన్న మాటలు మనసుకోనే నా నల్లవో మనసు పనీరగొట్టినాడు నా నల్లవోరగొట్టినాడు నా నల్లవో ఇక్కడికి నువ్వు కూడా నా నల్లవో సమ్మాయి పారి నాల్లవో సమా ఎందుకు వచ్చినావే నా నల్లవో సమ్మా ఎందుకు వచ్చినావే నా అయ్యయ్యంగమయ్యా నా నల్లవో సమా ంగమయ్యా నా నల్లవో శ నా యొక్క నా దుడైతే నా నల్లవో షమ్మా నా యొక్క నా దుడైతే నా iluve maleena nallavo shamma iluve maleena nallavo shamma moodune vaspalaku naanallavo shamma moodune vaspalaku naanallavo shamma neina vachinaanu naanallavo shamma neina vachinaanu naanallavo shamma nannaina gottavaku naanallavo shamma nannaina gottavaku naanallavo shamma mudu vasthalu gontavai naanallavo shamma mudu vasthalu gontavai naanallavo నువ్వేమి చేస్తావం నా నల్లవో చ నువ్వేమి చేస్తావం నా నల్లవో చ నా యొక్క నాడు నా నల్లవో చొమ్మా నా యొక్క నాడు నీ నల్లవో చొమ్మా పూజలు గడితేనే మోనా నల్లవో చమ్మా పూజలు గడుతనే మోనా నల్లవో చంతానమిస్తానయ్యా నా నల్లవో చంతానమిస్తానయ్యా నా నల్లవో చొమ్మా సక్కాని దేవుడే మోనా నల్లవో చక్కాని దేవుడే మోనా నల్ ె మనిషెప్పవటే నా నల్లవో షమ్మానిసెప్పవటే నా వాణికి గట్టె పూజే నా నల్వోకి కట్ట పూజ నా నల్వోటమ్మా అల్లవో సంతానమిస్తూ నా నల్వోను సని పార్వతి నా నల్వో సక్క పార్వతి నేనా నల్లవో క్షమా మంచిది అన్నదే మౌనా నల్లవో క్షమా మంచిది అన్నదే మోన నల్లవో క్షమా శంకరుడు కూడానే మౌనా నల్లవో క్షమా శంకరుడు కూడానే మోన నల్లవో క్షమా చూడొస్తాడా అనుకోనే నా నల్లవో క్షమా చూడొస్తాడానుకోనే నా అన్నదేమో నా నల్లవో అన్నదేమో నాల్లవోమా యొక్క జంగమోడు నా నల్లవో యొక్క జంగమోడు నా నల్లవో షమ్మాదలకొండ పాఠవోకొండవోల్లా ప్రాబలించే వా నల్లవో ప్రాబలించే నాల్వో తల్లి సౌడలమ్మా నా నల్లవో తల్లి సవడలమ్మా నా నల్లవో సౌడాలమ్మనే మోనా నల్లవో శోనా నల్లవో షమ్మా దేవుడు రా పిచ్చే నా నల్వో చెడు రా పిచ్చేనా అల్లవో షమ్మాని అంత సౌడలమ్మనే నా నల్వో చెమ్మాంత సౌడలమ్మ నా నల్లవో షమ్మానజీమంతా నావో చెమ్మాజీమంతా నావో దేవుడు పాఠ మేనా నల్లవో దేవుడు పాఠ మేనావో కాడగూడ నేమో నల్లవో శాడూడనే మోనా నల్వో మై సాక్షి చె చెట్టు ఉంది నా నల్లవో క్షమ్మా సాక్షి చెట్టు ఉంది నా నల్లవో క్షమ్మా కొబ్బార చెట్టు ఉంది నా నల్లవో క్షమ్మా కొబ్బార చెట్టు ఉంది నా నల్లవో క్షమ్మా శివ నాల గుండములా నా నల్వో శివ నాల గుండములా నా నల్లవో నా నల్లవో క్షమా కపానూటంది నా నల్లవో క్షమా గౌతంబు తెచ్చినాది నా నల్లవో క్షమా గౌతం తెచ్చినాది నా నల్ల లేనిది నా నల్లవో క్షమ్మా సినిది నా నల్లవో క్షమా పత్తి తెచ్చినది నా నల్లవో క్షమా పత్తి తెచ్చినది నా నల్లవో క్షమా కొబ్బారు నీళ్లు తెచ్చిన నల్లవో క్షమా కొబ్బారు నీళ్లు తెచ్చిన నల్లవో క్షమా పువ్వులు తెచ్చినది నా నల్లవో క్షమా పువ్వులు తెచ్చినది నా నల్లవో క్షమా సకాని జంగమయ్యగునా నల్లవో క్షమా సకాని జంగ నా నల్లవో షమ్మా పూజలు కట్టినాది నా నల్లవో చె తడి పట్ట తానమేమో నా నల్లవో క్షమా తల్లి బట్ట తానమేమో నా తల్లి చేసినది నా నల్లవో క్షమ్మా తల్లి చేసినది నా నల్లవో షమ్మా సక్కాని దేవిని కి నా నల్లవో షమ్మా సక్కాని దేవినివో పూజలు గట్టంగా నా పూజ ాడు నా నల్లవో సంతానం ఇచ్చినాడు నా నల్లవో షమ్మాయి చీనె మరిసిపాయే నా నల్లవో చీన మరిసిపాయే నా నల్లవో షమ్మా కైలాసం వెళ్లిపాయే నా నల్లవో తీసుకొని నా నల్లవోని నా నల్లవో షమ్మ కైలాసం వచ్చినాది నా నల్లవో షమ్మా కైలాసం వచ్చినాది నా నల్లవో షమ్మా దేవుడు జంగమయ్యా నా నల్లవో చేవుడు జంగమయ్యా నా నల్లవో షమ్మా కండ్లానే చూసినాడు na nallavo shamma kanana roosinaadu na nallavo shamma idi emisi turambhe na nallavo shamma idi emisi turambhe na నా కడుపుల్ల తోటి నేమో నా నల్లవో షమ్మా కడుపుల్ల తోటి నేమో నా నల్లవో షమ్మాను వస్తే నా నల్లవో షమ్మాను వస్తుతివే నా నల్లవో షమ్మాలే నేనే బాధులము నా నల్లవో లేదులాము నా నల్లవో క్షమా దేవుడు పెట్టినాడు నా నల్లవో శేవుడు వెట్టినాడు నా నల్లవో షమ్మా గందాము చెక్కల నా నల్లవో షమ్మా గందాము చెక్కల నల్లవో షమ్మా కష్టంలో నువ్వు కూడా నా నల్లవో కష్టంలో కూడా నా నల్వోమ్మా నిలవాడువో జమ్మా నావో షమ్మా నిలవాడువో జమ్మా నాల్లవో తప్పు లేకుంటే నా నల్లవో షమ్మా తప్పులు లేకుంటే నా నల్లవో షమ్మా ఇప్పుడు తెలుసు తారే నాల్లవో షమ్మా ఇప్పుడు తెలుసువో షమ్మా అయ్యయ్య నా నల్లవో షమ్మా అయ్య యో నా నల్లవో షమ్మాని కాలు ముక్తనయ్యో నా నల్లవో షమ్మాని కాళ్ళు ముక్తనయ్యా నా నల్లవో షమ్మాని కాలు ముక్తనయ్యో నా నల్లవో షమ్మా ఏమి తప్పు చెయ్యలేదు నా నల్లవోమి తప్పు చెయ్యలేదు నా నల్లవోనయడేమో నా నల్లవో రిగంధ చెక్కలే మోనా నల్లవోధర్ చెక్క మోనా నల్లవో శ్రీగంధ చెక్కలే మోనా నల్లవో శ్రీగంధ నువ్వు కూడా నా నల్లవో కష్టముల నువ్వు కూడా నల్లవో క్షమా కాలుత ఉండాలి నా నల్లవో కాలువో క్షమ్మా తప్పులు లే ంటే నావంటేగాలేమో నావద్దమో నా గంగోడియాలు నావో ఊలు గంగోడియాలు నావో ఒడి బియ్యంబోసిరేమో నా నల్లవో షమ్మా బియ్యం పోసిరేమో నా నల్వో షమ్మా తొమ్మిది మాసాలు నా నల్లవో శవో పర్వతికి నిండినయి నా నల్వో పర్వతికి నిండినో అగ్గినే గుండంలా నా నల్వో షమ్మా నా నల్లవో షమ్మా తల్లి ఉన్నదేమో నా నల్లవో షమ్మా తల్లి ఉన్నదే వో సమ్మా దేవన దేవతూలు నా నల్వో సమ్మా దేవన దేవతూలు నాల్వో చమ్మా గడగాడ ఉనికి నా నల్లవో శమ్మా గడగాడ ఉనికి నా నల్వోమ్మా అగ్ని గుండవేమో నా నల్వో చమ్మాగ్ గుండవేమో నా నల్లవో సమ్మా హరిశాల మండవట్టే నాల్వోషమ్మా హరిశాల మండవట్టే నావో సమ్మా బొల్ ఉంటే నా అల్లవో చమ్మ బుక్ అల్లవో బుగ్గానే పోషమ్మావో బుగ్గానే పోషో చమ్మా కానీ అల్లవో చమ్మా కాల్వో సమ్మా కరేనే పోషమ్మానా అల్లవో సమ్మా కరేనే పోషమ్మానా తల్లి సిరేగూడావోడావోగవంతనే మోనాల్వోన్ోనా నల్లవో క్షమా సిరల్లు గాలయే మోనా నల్వోల్లుగా మోనా నల్లవో రగవంతనే మోనా నల్వోవంతల్వోమ్మ కల్లు గాలయే మోన నల్లవో nanalla vosamma nanadula uttinaadi <speaking> nanalla vosamma nanadula uttinaadi <foreign> nanalla vosamma nallanni posamma nanalla vosamma nallanni posamma nanalla vosamma ha devi bhu devi nanalla vosamma va devi bhu devi nanalla vosamma hadirune tunna ramma nanalla vosamma vadurune tunna ramma దేవి నేమో నా నల్లవో శమ్మద కానిదేవి నేమో నా నల్లవో శమ్మ ఎండికేడిక సంధునలే నా నల్లవో శమ్మ ఎండికేడిక సంధునలే నా నల్లవో శమ్మ అయ్యన్నల మాతవమ్మ నా నల్లవో శమ్మ అయ్యన్నల మాతవమ్మ నా నల్లవో శమ్మ తన్నినేవు ఇది కటిక సందు నల్లవో చెమ్మాయి సందునాే నా నల్వో చెమ్మాతవమ్ మా నా నల్లవో షమ్మాయి గంద మాతమ్ నల్లవో ుట్టివో సమ్మా కండ శక్తి నేమో నల్వో సమ్ కండ శక్తి నేమో నల్లవో సమ్మా కటీల ఊట్ అల్లవో సమ్మా సమ్మా కర్ణే పో సమ్మా నా అల్లవో సమ్మా పో సమ్మా నావో తల్లి ఊటంగ నా నల్లవో శమ్మా తల్లి ఊటంగ నా నల్లవో శమ్మా ఏమేమి బుట్టవట్టే నా నల్లవో శమ్మా ఏమేమి బుట్టవట్టే నా నల్లవో శమ్మా కొటియగొటేటి నా నల్లవో శమ్మా కొటియగొటేటి నా నల్లవో శమ్మా కొబారికాయలేమో నా నల్లవో శమ్మా కొబారికాయలేమో నా నల్లవో శమ్మా ఏయన్నలబో నాను నా నల్లవో శమ్మా ఏన్నలబో నాను నల్లవో నాలు పోనాలు ఉట్టవటే నా అల్లవో సమ్మా పోనాలు ఉట్టవటే నా అల్లవో shammane niluona gosheti nanallavo shammane niluona gosheti nanallavo shamma nimmane kayavute nanallavo shammane nimmane kayavute nanallavo shamma edanturala yemo nanallavo shamma edanturala yemo nanallavo shamma yedino namu ute nanallavo shamma yediya bodamu nanallavo shamma sakani mataneemo nanallavo shamma sakani mata ంకా నా తల్లి పుట్టినంకా నా నల్లవోమా మూడూ నెగడిలాకు నా నల్లవో షమ్మా మూడువో శివలింగము కూడా నా నల్లవో క్షమా శివలింగము కూడా నావో షమ్మా పుట్టే నా నల్లవో సమా పలగొట్టుకోని పుటే నా పోత రాదులే మోనాల్వో సమ్మార్ మోనా రెండూ నేరల్వో సమ్మార్మ్మా గణ గన దేవుడే మో నా నల్లవో సమ్మ గన గణ దేవుడే మోనా గణ గనవాడు నే మో నా నల్లవో సమ్మ గన గణవాడు నే మోనా మ్మ పోతరాజు పుట్టినాడు నా నల్లవో షమ్మ పొదరాజు పుట్టినాడు నా నల్లవో షమ్మ పోతానే రాజు కూడా నా నల్లవో షమ్మ పోతానే రాజు కూడా నా నల్లవో షమ్మ తల్లిపిల్లని మింగుతనానే నా నల్లవో షమ్మ తల్లిపిల్లని మింగుతున్నానే నా నల్లవో షమ్మ ఊరికొస్తా ఉన్నడేమో నా నల్లవో షమ్మ ఊరికొస్తా ఉన్నాడేమో నా నల్లవో షమ్మకాని దేవుడేమో నా నల్లవో షమ్మ సక్కని దేవుడే నానల్లవో శమ్మ ఊరుకొస్త ఉంటలేమో నానల్లవో శమ్మ ఊరుకొస్త ఉంటలేమో నానల్లవో శమ్మ ఒక పక్కపాట మరి నానల్లవో శమ్మ ఒక పక్కపాట మరి నానల్లవో శమ్మ చక్కాని తల్లి నేమో నానల్లవో శమ్మ చక్కాని తల్లి నేమో నానల్లవో తమ్నికి వడ్డమైతే నా నల్లవో సమ్మా తమ్మునికి వడ్డమైతే నా నల్లవో సమ్మా వా తల్లి ఒయినాది నా నల్లవో సమ్మా తల్లి ఒయినాది నా నల్లవో ఎందుకు తాముడా నా నల్లవో సమ్మ ఎందుకుతాముడా నా నల్లవో కోపంబు అయ్యితవరా నా నల్లవో సమ్మా కోపంబు అయ్యితవరా నా నల్లవో సమ్మా నా మీద కూడా తమ్మి నా నల్లవో నా మీద కూడా తమ్మి నా సకలోనికు కూడా నా నల్లవో సమ్మా సగలోని కూడా తమ్మే నా నల్లవో షమ్మా పగాలి ఉంటాయి రానా నల్లవో సమ్మా పగాలు ఉంటాయో నా నల్లవో సమా వండైత కూడా నా నల్లవో సమ్మ వండ కూడా నా నల్లవో షమ్మ వారం పూయిస్త తమ్మి నా నల్లవో షమ్మ వారం పూయిస్త తమ్మినీ నా నల్లవో సమ్మా నా కావలుండు నువ్వు నా నల్లవో సమ్మా నా కావలుండు తమ్మి నా నల్ల హగ్గీలో ఉట్టినాలే న వో సమ్మాట్టినారే నా నల్లవో సమ్మా వాండ శక్తి నేమో నా నల్లవో సమ్మా వాండ శక్తి నేమో నా నల్లవో సమ్మా బుగ్గల్ పో సమ్మా నాల్లవో సమ్మా బుగ్గానే పో సమ్మా నాల్లవో సమ్మా తంది శంకరకి నా నల్వో సమ్మా శంకరకి నా నల్వో సమ్మా బుగ్గల్ ఉంటవటే ట్టేనావో సమ్మాటేనా నల్లవో సమ్మా టళ్ళు మండవటే నా నల్వో సొమ్మా ఊరూరికి కూడా నాల్లవో సమ్మా ఊరూరికి మోనా నల్లవో సమ్మానవో సమ్మా నా నల్లవో సమ్మానవో సమ్మా నా పల పల్లె పొంటనే మోనా నల్లవో సమ్మా పల పల్లె పొంటనే మోనా నల్వో గలు గదు రంగో నా నల్లవ క్షమా గుల్ గడు క్షమా పచ్చ బూసి వోనా నల్లవ క్షమా పచ్చ బాలూసి సంబూర పడుదువమ్ మోనా నల్లవో క్షమాపడదు మోనా నల్లవో క్షమా తగ బాగా చూసి నువ్వు నా నల్లవో క్షమా తగ బాగా చూసి నువ్వు నా నల్లవో క్షమ్మా సంతోష పడుదు నా నల్లవో క్షమా సంతోష పడువ మోనా నల్లవో సమా సక్కాని దేవుడే మోనా నల్లవో క్షమా సక్కాని దేవుడే మోనా నల్లవో స తల్లి బుట్టినాది నా నల్లవో క్షమ్మా తల్లి బుట్టినాది నా నల్వో సొమ్మా గండా deepalu nanallava samha gandana deepalu nanallava samha nee kallamo pittru nanallava samha nee kallamo pittru nanallava samha ganna bonalu nanallava samha yella bonalu nanallava samha nee kalla jeethu mammo nanallava samha nee kalla yetu mammo nanallava మ్మా కళ్ళేవమ్మో నా నల్వో షమ్మా కల్ చేమ్మో నా నల్వో షమ్మా వారురీది నా నల్వో చమ్మా వారీర నీది నా నల్వో షమ్మాద్ధాలీది నా నల్వో షమ్మా వద్దాల నా మ్మా యా పాకూరి మోనా నల్లవో సమ్మా పాకూరిల్లలే మోనా నల్వో సమ్మా ఎది చాబుడి కేనా నల్వ సమ్మా దీది చాముడి కేనా నల్వో సమా పల పల్లె పుంటను బూనా నల్వో సమ్మా పల నల్లవో సమ్మా నా నల్లవో సమ్మో నల్లవో సమ్మా బోనాలు చేతురమ్మానా నల్లవో సమ్మా बोला ने बोना ना नल्लो शम्मा कल चेतु मम्मा ना नल शमानी कलु मम्मा ना नलो शमा यारिक सारी ना नल्लवा शमा यारिक सारी नावो शम्मा नल्लत तुंदू ना नल्लव పడుకుంట వాళ్ళలాము నా నల్లవా సమ్మాడుకుంటలాము నా నల్లవో సమ్మాడు నూను కూడా లేమో నా నల్లవా సమ్మాడు నూనె కూడామో సమ్మా తలాలు కొట్టుకుంటా నా నల్లవా సమ్మా తలాలు కొట్టుకుంటా నా నల్లవో బోనాలు ఎత్తుకొని నా నల్లవా బోనాలు ఎత్తుకొని నా నల్లవో సమా గుడి చుట్టు మేము నా వాటళ్ళు వాడదు మోనా నల్లవో వాటల్ వాడు మోనా నల్లవో సొమ్మా పాటళ్ళు వాడు మోనా నల్లవో పాటలు వాడు మోనా నల్లవో సమ్మ సక్కాని దేవినే మో నా నల్లవో సమ్మా సక్కాని దేవినే మో నా నల్లవో సొమ్మ హీల ఉట్టినారే నా నల్లవో సమ్మాట్టినారే నా నల్లవో సమ్మ వాఖండ శక్తినే కాల్వో సమ్మా కాల్లవో సమ్మా కర్ణేనే పో సమ్మా నాల్లవో సమ్మా కర్ణేనే వా తల్లి ఊటంగా నా నల్లవో సమ్మ వా తల్లి ఊటంగా నా నల్వో సమ్మా ఏమేమి ఉట్టవటే నా నల్లపో సమ్మ ఏమేమి ఉంటవట నా నల్లవో సమ్మా కోటి కొబ్బరి కయలే మోనా నల్లవో సొబ్బారి కయలే మోనా నల్వో సోమా గుూ నగోటెడిల్వో సమ్మా గుూ నోటేడివో సోమా గుమ్మారి కయలేమో నాల్వో సమ్మా గుమ్మారి కయలే మోనా నల్వో సొమ్మా కుడి నల్లవో చమ్మా కుడి నల్లవో సమ్మా కోడి పుంజులేమో నల్వో సోమా పుంజులేమో lavasa <laughs> maye yella bonalu nanallava shamma ni kalladettumammo nanallava shamma ni kallale ఎందురాలేమో నా తల్లి పోచమ్మ ఏందురాలేదేమో నా తల్లి పోచమ్మ ఏందురాలనేమో నా నల్లవోచమ్మ ఏందురాలేదేమో నా నల్లవోచమ్మ ఎండియ బోనారు నా నల్లవోచమ్మ ఎండిల బోనారు నా నల్లవోచమ్మ హారంచు సిరలేమో నా నల్లవోచమ్మ హారంచు సిరలేదేమో నా నల్లవోచమ్మ దద్దాల రైకలేమో నా నల్లవోచమ్మ దద్దాల రైకలేదేమో నా నల్ల amma varanthu sirale mo naan allavo amma varanthu sirale mo naan allavo మ్మా గోరై కలెమోల్వోరేషా గండా నదీపాలు కల్మో తల్వో సమ్ కల్మోన గోటే దీ నాల్వోషమ్ గుడి కయల్వో షమ్మాయమ్